ఇన్ని కష్టాలని అనుభవించేది దేనికయా స్పర్గతిని ప్రాప్తయ్యింది అందుకోసము పలు విధములైన యజ్ఞములను చేస్తారు ఆ యజ్ఞములను ఏం చేస్తారంటే కూట పాప అసలు ముందు యజ్ఞం మొదలు పెట్టడంలోనే ప్రాయశ్చిత్వంతో మొదలవుతుంది సంహామనం ఎలా మొదలవుతుందండి సంహామనం చేసి వాళ్ళకి తెలుసుకుని ఎలా మొదలవుతుంది ప్రాయశ్చిత్వంతో మొదలవుతుంది ఉత్తిష్టంతో భూప పిశాచా ఏతే భూమి భారకా ఏతేషవిరోధేన బ్రహ్మకర్మ సమానభే బ్రహ్మకర్మ అంటే వైదిక కర్మ అర్థం అంటే సచ్చిదానంద బ్రహ్మ కాదు బ్రహ్మ వేదం వైదికమైన కర్మను నేను ఆరంభిస్తున్నాను అందుకోసమనే ఈ ఆటంకములన్నీ తొలగిపోగాక అదే ప్రార్థన చేసి ప్రారంభిస్తాను తర్వాత అర్ఘ్యప్రదానం ఇచ్చి టైం అయిపోయినప్పుడే అందుకే ఏం చేయాలి ప్రాశ్చిత్తార్థం ఇచ్చి శ్రద్ధావంతకం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఇదే అని చెప్పి మాటలు ముందు ప్రాయశ్చిత్తార్థం ఇవ్వాలి అంటే అర్ఘ్య ఇచ్చే సమయం దాటిపోయినందుకు కాదు ప్రాయశ్చిత్తార్థ్యమహం కలిషే అని సంకల్పం చేసి మూడు సార్లు అర్ధం ఇస్తే అక్కడికి ప్రాయశ్చిత్తం అయింది ఆ దోషం పోయింది అప్పుడు యథార్థమైన అర్థాన్ని ఇవ్వాలి అంటే ఎన్ని ఆరు అర్ఘ్యాలు అయ్యాయి మామూలుగా ఇన్ టైంలో చేస్తున్న మూడు అర్థ్యాలు కానీ ఆరుధ్యాలు ఈ సంధ్యావనంలో నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాయశ్చితార్థంతో సహా నేర్పిస్తారు వాడికి ఆరోగ్యంలోనే ప్రాయశ్చితార్థాలు ఒక్కోసారి ఎవరికోడి ఒడి లేనప్పుడు అప్రోహిత రైజ్ సంధ్యావనం చేస్తున్నాడు ప్రాయిశ్చితార్థమే ఏం చేస్తున్నాడు నేను అన్నాను అయ్యా ఎందుకంటే ప్రాశ్చితార్థం చేస్తారు మొదటి సంధ్యావనంలోనే ప్రాశ్చితార్థం అంటే ఆయన అన్నారు చూడు వీడెప్పుడు సమ సమయాన్ని సంధ్యావనం చేయడు నాకు తెలుసు వీరు ఎప్పుడు ఆలస్యంగానే సంధ్యావనయం చేస్తాడు కాబట్టి ఇంక ప్రాయశ్చిత్తాల్సిన తా చెప్పేస్తే అయిపోతుంది కదా అని ఆయన చెప్తున్నాడు కరెక్ట్ అది కాబట్టి పోత పాప పోత పావనము చేయబడిన పాపము కడిగి పాపములు గలవారు తర్వాత సంధ్యావనంలో కొంచెం అంటే వైదిక కర్మ అంటే అలాగే ఉంటుంది ఇంకొంచెం ముందుకు వెళ్తే ఉంటుంది దృపదాది వుంచు నిల్పిస్తుంటారు చేతుల దృపదాది వేము చాన స్వన్మస్నాత్రి మలాదిగా కోతం పవిత్రేణ్యుంధంతులములు మా నాయక్క ఏమస పాపములను కడిగి వేయుగా అని ముక్కుతోటి గాలి ఆ నీళ్లలోకి వదలాలి ఇప్పుడు మీ పాపాలన్నీ కూడా ముక్కుతో విడిచిపెట్టే గాలి ద్వారా ఆ నీటిలోకి వెళ్ళిపోతాయి అప్పుడు ఆ నీళ్లు అక్కడ పోసుకోకూడదు పాపల నీళ్లు అక్కడ పోసుకుంటే కాళ్ళు నల్లగా అయిపోతాయి అలా అయిపోయిన ఆయన ఒక ఆయన ఉండిపోడు ఆయనకి కల్మాస పాదులు ఉండితే నల్లని కాళ్ళు అయిపోయి కాళ్ళు మొత్తం శరీరం అంతా పచ్చగా ఉంటాడు కాళ్ళ కేసు మాత్రం నేను చూడతాను చూస్తే నల్లగా ఉంటాయి ఏ విన్న కాళ్ళు నల్లగా ఉన్నాయంటే పాపం అంతా కూడా కాళ్ళ మీద పట్టేసి ఉంది అని చెప్పిన ఆయనకి కల్మాష అంటే నల్లని పాపము చేత నల్లబడిగా పాదములు గలవాడు కనుక సార్థక నామేయం కల్మాస పాదము పూర్వీ కూడా ఇక్వాకు వంశంలో మనం ఏం చేయాలంటే అని ఇటు ఎడం వైపు పారేస్తుంది సో ఈ విధంగా పూట పాప వేరు కర్మల చేత పాపములను కడిగి ఉంటారు విజ్ఞ హోమం చేసినప్పుడు మీరు ఏ హోమం చేసినా సరే వివాహంలో శేషోమం ఉంటుంది ప్రధాన హోమం ఉంటుంది ఉపనేయంలో హోమం ఉంటుంది పితురుచి నాడు హోమం ఉంటుంది దానికి ఉపాసన అనే పేరు ఈ హోమాలన్నింటిలో కూడా ఏముంటుందంటే ఒక సంకల్పం ఉంటుంది ఎలాగంటే పాప ప్రాయుచిత మహంకరిష్య ఏదో ఉంటుంది సో అంటే ఒమిషన్స్ అండ్ కమిషన్స్ కి సంబంధించి సర్వప్రాయశ్చిత రిష్యే అన్ని దోషాలకి ప్రాయశ్చిత్తం చేసేస్తున్నాను అని అప్పుడు ఆ పాత్ర ఆజ్య పాత్రలో మిగిలిన నీదు సార్ కొద్దిగా మిగిలి ఉంటుంది కూడా ఒకేసారి హోమం చేసేయాలి ఓం భూర్భు వస్సు వస్వాహ నిజాప ఇదీ సర్వప్రాయ స్థం హోష్యామి అని సంకల్పన చేసి హోమం చేసేసాను దాంతో ఏమవుతుందంటే ఏదైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి అలాగే ఇంకో కొన్ని దోషాలు ఉంటాయి వాటి కోసం మూడు హోమాలు చేస్తారు ఆ దోష నివారణ కోసం మూడు హోమాలు చేస్తారు అలా ఆజ్ఞాతం యదాజ్ఞాతం యజ్ఞ క్రియ తేరుచు సర్వం ఉంటుంది అని ఒక హోమం ఇంకో హోమం ఇంకో హోం ఏదైనా కమిషన్స్ అండ్ ఒమిషన్స్ అంటే మంత్రం లేక చదువుతుంటే ఏదైనా తప్పు రావచ్చు ఈ ద్రవ్యములు ఏదైనా దోషం ఉండొచ్చు ఇంకా కర్మ చేసేప్పుడు మిస్టేక్స్ అవడానికి చాలా అవకాశం ఉంటుంది కర్మ చేసే సందర్భంలో ఏదో మిస్టేక్స్ అవుతుంటాయి ఇప్పుడు ఈ పుస్తకం తయారు చేసామనుకోండి ఒక్క తప్పు రావకూడదని చాలా శ్రద్ధ తీసుకుని పుస్తకం ప్రింట్ చేస్తే ఐదు వందల పేజీల పుస్తకం దాంట్లో ఎవరు ఏమన్నా స్వామిజీ అరవై రెండో పేజీలో అక్కడే ఒత్తుపడలేదండి ఎవరో చెప్తారు అయ్యే అయ్యే అయ్యో ఒత్తు పడనే లేదా అని వెళ్ళి ఆ దుద్ధిని అలా చేస్తూ ఎంత శ్రద్ధగా చేసినా కూడా మిస్టేక్స్ ఉంటాయి కాబట్టి సర్వప్రాయశ్చిత్వం హోష్యామి అని ఒక హోమం చేస్తారు వేద వైదిక కర్మలో మామూలుగా మనమైతే పౌరాణికమైనటువంటి పూజా వాటిల్లోనే ఏం చేస్తామంటే క్షమ్యతర్వం క్షమ్యత అందా అని ఓ నమస్కారం చేస్తాం అక్కడ హోమం ఇక్కడ నమస్కారం సో పూత అలా ఎప్పటికప్పుడు దోషములను తొలగించటంతో వీళ్ళు ఈ కర్మ కర్మపరాయణను స్వర్గతిని ప్రాప్తి చెప్పి త్రైవిద్యా వాళ్ళ విద్య త్రీ ఫోల్డ్ విద్య వాళ్ళ జ్ఞానం అంతా కూడా మూడు రూపాలుగా ఉంటుంది ఏమిటా మూడు రూపాలు అంటే ఋగ్వజు సామధి యజంతి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అంటే మొత్తం మొత్తం వేదం అని ఇంకా అక్కడే వచ్చేస్తుందండి మొత్తం వేదం అంతా గంట కర్మలో మొత్తం అంతా రాదు కొన్ని ఋగ్గు వేద ఉంటాయి కొన్ని ఎదుర్వేద మంత్రాలు ఉంటాయి కొన్ని సామవేద మంత్రాలు కూడా ఉంటాయి మూడు మూడు అథర్వణవేదం అసంబం వేదం అథర్వణవేదం మోస్ట్లీ ఇహలోకానికి సంబంధించింది స్వర్గానికి సంబంధించింది కాదు ఇహలోక వ్యవహారమే అథర్వణవేదం నిజంగా పుత్రకామేష్టి యాగము అది అథర్వణ వేదం నుంచి వస్తుంది ఎందుకంటే పుత్రుడు ఈ లోకంలోనే కావాలి కదా కాబట్టి సో అలాంటివన్నీ ఉంటాయి కరణ వేదంలో కానీ ఇక్కడ స్వర్గతిని ప్రాప్త ఉంటుంది స్వర్గాన్ని పొందాలి కాబట్టి మూడు వేదాలు మూడు వేదములతోటి ఆ కర్మని చేస్తారు కాబట్టి దానికి ఆ కర్మకి త్రయీ కర్మ అని పేరు ఆ మూడు వేదాల్లో ఉండే మంత్రాలను తీసుకుని ఆ కర్మ చేసేటువంటి కర్మకులు ఎవరైతే ఉంటారో వారికి త్రై విద్యా అని పేరు ఒక అర్థం ఇంకో అర్థం ఏమిటంటే ఈ కర్మకాండ సందర్భంలో మూడు ఉంటాయి కర్త కర్మ ఫలము దాన్ని నేను భాష కూడా కొంచెం మార్పు చేసి కర్త కర్మ భోక్త ఫలాన్ని నేనే కదా భుజించే కర్మ చేసి ఆ ఫలాన్ని మరొకటి ఎవడో భుజిస్తానంటే కుదరదు కర్త కర్మ భోక్త నేనే భోక్త ఇక్కడ ఉండదు భోగం భోగం స్వల్గంగా ఉంటుంది కానీ నేను మాత్రమే భోగిస్తాను స్వర్గంలో ఇంకొకరు భోగిస్తాడని కాదుగా నేను కాబట్టి మూడు అంశములతో కూడిన అది జ్ఞానం ఆ జ్ఞా జ్ఞానమంటే తెలుసుకునే కర్మ చేయాల్సి ఉంటుంది కర్మని ఉంటుంది జ్ఞాత్వా కర్మ అని కొడుకు కాబట్టి ఆ విధంగా కర్మను చేసేవారు మూడు అంశములతో కూడిన కర్మ ఈశ్వరారాధన రూపమైన కర్మ ఎవరైతే చేస్తారో వారికి ప్రైవిద్యా అంటారు సోమపాహ సోమపానము చేయువారు ఈ సోమపాహ అనే శబ్దం విశ్వపాహ లాంటిది సోమం పాంతి ఇటు సోమపాహ బహువచనం శబ్దం కొంచెం చిత్రంగా ఉంటుంది విశ్వపాహ విశ్వౌ విశ్వపాహ అని ఉంటుంది యకవచనము బహువచనము కూడా ఒకే రకంగా ఉంటాయి కాబట్టి సోమపానము చేయువారు అంటే సోమయాగము అని చెప్పకనే చెప్పినట్లయినది ఇది సోమయాగానికి సంబంధించిన ప్రకరణం సోమయాగం చేస్తేనే స్వర్గం వస్తుంది జ్యోతిష్మైన స్వర్గ కామో నిజేత మామూలుగా సంధ్యావందనం చేసిస్తున్న స్వర్గం వచ్చేది స్వర్గం రావాలంటే సోమయాగం చేయాలి సంధ్యావందనం చేస్తే స్వర్గం సోమయాగం చేయటానికి కావలసిన అర్హత వస్తుంది ఇంకా ఏమో కొన్ని ప్రయోజనాలు నిత్యకర్మ కనుక దానికి అంతఃకరణ శుద్ధి ఇత్యాది ప్రయోజనాలు ఉంటాయి కానీ స్వర్గం కావాలంటే మటుకు సోమయాగని బియాణి సో సోమయాగంలో విశేషమేమంటే ఆ సోమ రసాన్ని సంపాదిస్తారు సోమ అనే ఒక తేగ పేరు సోమ అంటే చంద్రుడు అని కూడా అర్థం ఉంది కానీ ఇక్కడ చంద్రుడు కాదు ఆ చంద్రుడు దేవత సో ఆ తేగ సోమలత అంటారు మరి ఈ సోమలత ఏది అనే దాని మీద చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి వ్యవస్థ లేదు సరైన వ్యవస్థ ఇప్పుడు లేదు ఒకప్పుడు మీరు ఉంటుంది ఇప్పుడు యజ్ఞాలన్నీ వెనకబట్టేగా యజ్ఞాలు వెనకబట్టి వాటి స్థానంలో పౌరాణికములైన ఆ పూజలో వచ్చాయి మామూలుగా యజ్ఞం చేసుకున్నామని అంటారు చూసారా ఆ యజ్ఞము అది వైదిక యజ్ఞం కాదు శ్రౌతకర్మ కాదు స్మార్త కర్మ అంటే నారాయణ యాగము చెంది యాగము అలాగా నారాయణ యాగము అంటే భాగవతము లేకపోతే విష్ణు పురాణమో బేసిస్గా కలిగినటువంటి యాగము చండీ యాగము అంటే డైలీ భాగవతము లేకపోతే శివపురాణము అది బేసిక్స్గా ఉండేటువంటి యాగము ఇవన్నీ కూడా స్మార్త యాగములు అంటే స్మృతికారులు పురాణములలో ఉండే సమాచారాన్ని సేకరించి చేసే యజ్ఞాలు లేకపోతే ఆగమశాస్త్రము అని కూడా మీరు పేరుంటారు అవి యజ్ఞాలు కానీ ఇక్కడ టాపిక్ అది కాదు ఇక్కడ వైదిక యజ్ఞములు శ్రౌత యజ్ఞములు ఇంకైతేనే సోమయాగము ఎప్పుడైతే మీకు వైదికములైన యజ్ఞములు కొంత వెనక్కి వెళ్ళి కలక్రమంలో మార్పులు వస్తాయండి కర్మకాండలో మార్పు వస్తుంది ఆత్మస్వరూపంలో మార్పు రాలేదు కర్మకాండలో మార్పులు వస్తాయి మీరే చూసుకోండి పెద్దలు మీ చిన్నప్పుడు ఊరిట్లా ఉండే కర్మకాండ ఇప్పుడు మార్పు మార్పు రాలేదు చిన్నప్పుడు ఉండే కర్మకాండ ఒక రకంగా ఉండేది ఇప్పుడు వచ్చి మా చిన్నప్పుడు రాముడు పూజ చేసేవాళ్ళు రామాలయానికి వెళ్ళి ఇప్పుడు బాబా దేవాలయాలు కొత్తగా వచ్చాయి గత ముప్పై నలభై ఏళ్ళలో కాబట్టి ఆ పూజా విధానాలు కర్మకాండాలంతా కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది కార్యక్రమంలో ఇప్పుడు ఒకే రకంగా ఉండదు సో వైదికమైనటువంటి కర్మలు వెనుకకు వెళ్ళి రాజస్థానంలో పౌరాణిక కర్మలు ఈనాడు లోకంలో బాగా ప్రచారంగా ఉన్నాయి మంచిది ఈ వైదిక కర్మలలో సోమయాగము అనేది ఒక ప్రధానమైనటువంటి సెక్షన్ అది హవిర్యాగము పాకయజ్ఞము సోమయాగము అని హవిర్యాగము అంటే నెయ్యితో చేసేటువంటి ప్రధానంగా హోమాలు అది ఒక సెక్షన్ ఈ సోమయాగములు ఏడు సోమయాగాలు ఉంటాయి అగ్ని స్థోమము ఆప్తోర్యామము అతిరాత్రము వాజపేయము ఈ మీరు వీలుంటారు వాజపేయగాలంటే వాళ్ళ పురుగుల వాజపేయం చేశారు అలా ఉంటాయి అశ్వమేధం కూడా సోమయాగమేది రాజసూయము అది కూడా సోమయాగమే మహారాజ్ చేసేటువంటిది క్షత్రియుడు చేసేటువంటి యాగము లేదు సో ఇటువంటి సోమయాగములు అతి రాత్రము పేరు వినుంటారు మహాగ్ని చయనము అది కూడా పేరు మీరు ఉండాలి ఆ యజ్ఞం చేసినా అని చేంద్రులుగా అంటారు సో సోమయాగం చేసిన వారికి సోమయాజీ అని పేరు సోమయాజీ పేర్లు మీరు వినుంటారు సో ఈ సోమయాగంలో ఏం చేస్తారంటే ఆ సోమలతని ఉపయోగిస్తారు అయితే ఏమిటి సోమలత ఇప్పుడు లోకంలో ఒక వ్యవస్థ లేదు దానికి అదే అందుకోసమే మీకు కట్టుకుండా చెప్పారు లోకంలో సరైన వ్యవస్థ లేదు దానికి ఏవో కొన్ని ఐడెంటిఫికేషన్స్ చేసి ఇండాలజిస్ట్స్ వ్యవస్థ ఉన్న స్టాలర్స్ వాళ్ళు కూడా దీంట్లో చదివి వాళ్ళు బాగా విద్వాంసులు బాగా చదువుతారు మన వాళ్ళే ఏమీ పఠించుకోరు కానీ వాళ్ళు బాగా దృఢంగా చదువుతారు సో వాళ్ళు ఏవో కొన్ని పేర్లు ఇచ్చారు ఇంకొ బహుశా ఈ లత ఇంటుంది ఆ లత తింటుంది అని కొన్ని బొటానికల్ నేమ్స్ ఇచ్చారు అయితే వైదిక యజ్ఞాల్లోనే ఈ సోమలత దొరకనే సందర్భంలో మీరు బచ్చని వాడచ్చు అని ఒక ఆల్టర్నేటివ్ ఇచ్చారు కర్మకాండ అంటే ఆల్టర్నేటివ్ ఉంటుంది తప్పనిసరిగా కర్మకాండ అంటేనే అలా ఉంటుంది ఆల్టర్నేటివ్ మీరు మామూలుగా పొంగల్ నైవేద్యం పెట్టాలి అయ్యా ఇప్పుడు పొంగలకు టైం లేదండి అంటే వేడి పాలల్లో వండిన అన్నం కొంచెం వేసి ఇలా కలిపి నైవేద్యం పెట్టచ్చు ఇప్పుడు వండిన అన్నం మాత్రం ఎక్కడ ఇంకోటి వస్తామండి పాలల్లో ఒక చెంచాడు పంచదారు వేసి నైవేద్యం పెట్టచ్చు అయ్యా ఇప్పుడు పాలు మాత్రం ఎక్కడ అంటే మీరు పని చేయొచ్చు నైవేద్యం పెట్టచ్చు అంటే మా దగ్గర కూడా లేదండి బెల్లముక్కుండా ఉంది అది పెట్టచ్చు అది చూడండి ఇప్పుడు కళ్ళలో వికల్పం ఉంటుంది సోమలతో ఎవరికి ఆ సోమలతో ఎలా ఉంటుందో మరో ఎవరికి తెలియకపోతే ఇప్పుడు ఎక్కడి నుంచి పట్టుకొస్తారా సోమలతని అంటే మీరు చెంత చేయకండి మీరు కందా బలు కూర మామూలుగా భోజనం చేస్తూనే ఉంటారు కదా ఆ బలె సరిపొడుతుంది స్నాక్స్ కాబట్టి ఆ బలు తీసుకొస్తారు లక్షణం ఏమిటంటే దాన్ని దంచితే ాగా రసం వస్తుంది దచ్చల్లో ఆ లక్షణం ఉంది తోటపూరలోనూ పాలకూరలోనూ ఆ లక్షణం ఉండదు ఎంత దంచినా నాలుగు చెక్కలు కూడా రావు అది దచ్చని కనుక దంచితే బాగా వస్తుంది కాబట్టి దాన్ని దంచుతారు దంచి ఆ రసాన్ని తీస్తారు ఆ రసాన్ని చిన్న చిన్న పాత్రలలో చెక్కతో చేసిన పాత్రలలో వేస్తారు ఆ పాత్రలకు గ్రహములు అని పేరు ఈ గ్రహములు అంటే మీరు అనుకుంటున్న గ్రహాలు కాదు చెక్క పాత్రలకి ఆ పేరు ఆ గ్రహములు ఉంటాయి ఆ గ్రహములలో ఆ సోమరసాన్ని తీసుకుని అది హోమం చేస్తాం అలాగే అలా రోజంతా సోమరసాన్ని తీసుకున్నాం హోమం చేసుకుంటాం హోమం చేయగా మిగిలిన సోమరసాన్ని పానం చేస్తాం ప్రసాదము తీసుకున్నాం ఈ ప్రసాదానికి దీనికి తేడా ఏంటంటే ప్రసాదం అంతా మనమే దీంట్లో కొంత దేవతలు ఇచ్చి కొంత మనం తీసుకుంటాం ప్రసాదంగా ఇంక దేవతలకి చీదేమని ఉడికి అలా చూపించడం అంతా మనం అనిపిస్తుంటాం సోమరసం మటుకు సగం దేవతలకి అగ్నిలో వేస్తారు సగన్ దేవతలకి వేసి సగం మిగిలిన వీళ్ళు స్వీకరిస్తారు అసలైన సోమరసము కొంత ఇంటాక్సికేటింగ్ గా ఉంటుంది అని వర్ణిస్తారు వేదంలో మంత్రాల్లోనే అలా వర్ణిస్తారు అసలైన సోమరసం ఈ బత్సల రసంలో ఆ సమస్య ఏమి ఉండదు కాబట్టి ఓకేసారి బత్సల రసం నోట్లో వేసుకుంటారు ఆ తర్వాత డిక్లేర్ చేస్తాను అపా మోమ మమృత అభూమో మంత్రం మేము సోమపానాన్ని చేసినాము తద్వారా మేము అమృత స్వరూపులను అయిపోయినాము అంటే ఇంకా స్మరణించడమే ఆలస్యం అమృత అయిపోతే ఏమైనట్టు మరణించడమే ఆలస్యం మరణించగానే స్వర్గానికి వెళ్ళిపోవడం ఈ కథ ఇప్పుడు ఆ శ్లోకం మీరు చూసుకుంటే మొత్తం అన్ని సమాచారము నేను నేను లోడెడ్ ప్రైవిద్య మాం సోమపా స్తో పాహ యజ్ఞ విష్వా ఆ ఇష్టి అనే మాట కూడా ఆ ఇష్వానికి వచ్చింది ఇష్టి సో ఇష్టి యజ్ఞము చేయుట యజ్ఞము చేసి ఈశ్వరులను ఆరాధించుట స్వర్గతిని ప్రార్థయంతే ఇప్పుడేమంటుంది తే పుణ్యమాసాధ్య వాళ్ళు పుణ్యాన్ని పొందుతారు ఆ తర్వాత చూద్దాం ముందు భాష అట్లా ఉంటారో చూద్దాం ఏ పునర కామ కామాహ నేను చాలా గంభీరంగా వర్ణించాను ఇంతవరకు మూడు వేదాలు సోము పానము మూత పాపాహ స్వర్గము ఇంత గంభీరంగా వర్ణించాను నేను శంకర శంకరాచార్య అవతారీలో గాలి తీసేశారు ఆయన గాలి తీసేయమంటారు ఆయన ఏమంటున్నారంటే ఎవరైతే అజ్ఞానులు ఉంటారు మరి అధ్యాత్మ విద్య ఇలాగే ఉంటుంది అంటే ఇంతవరకు నేను చెప్పిన వాళ్ళు చెప్పిన ఆ సోమయాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ క్యాటగిరీలో పడతారు అజ్ఞా అజ్ఞానులు అయ్యారామా వాళ్ళు వేదం తొలువుతున్నారు మూడు వేదాలు తగారు త్రై విద్యా మూడు వేదాలు చదువుకుంటే వాళ్ళని పట్టుకున్న ఉంటారేమండి అంటే చూడండి అజ్ఞానంలోనే అనాల్సిన అధ్యాత్మశాస్త్రం కదా మరి అధ్యాత్మశాస్త్రంలో కర్మశాస్త్రంలో వాళ్ళు పండితులు జ్ఞానులు అని అను పండితులు అని అంటారు జ్ఞానులు అని అను కర్మశాస్త్రంలో వారి వారికి ప్రజ్ఞ మరి అధ్యాత్మశాస్త్రంలో వారికి స్వర్గము కావాలి అని కోరుతున్నారా లేదా కోరుతున్నారు అంటే స్వర్గం అంటే ఏంటి భూమూర్యము భోగించదగినది కామ అంటే భోగ్యము నచ్చింది కామ్యతే ఇది కామ కోరబడేది కనుక కామ కామం కామయంతే ఇది కామ కామా కోరబడే భోగ్యములను కోరువా కోరికల్ని కోరుకుంటూ ఉంటారు కోరికల్ని కోరరు కోరికల్ని కోరడం ఏమిటి కోరదగిన వాటిని కోరుతూ కోరికను కోరుకుంటారా డైమండ్ నెక్లెస్ని కోరుకుంటారా దేన్ని కోరుకుంటారా డైమండ్ నెక్లెస్ని కోరుకుంటారు నాకు డైమండ్ నెక్లెస్ కావాలి అని కోరుకుంటారు అంతేకాదు నాకు ఒక పది కోరికలు కావాలి అని కోరుకోరు కాబట్టి కోరబడి దాన్ని కామ కామ కామ్యములను కామ అంటే కామన్యులు అని వస్తాం వాటిని కోరుకుంటూ ఈ కోరేటువంటి వాళ్ళు అజ్ఞానులు ఏమిటి అజ్ఞానం కోరిక పోరడంలో అజ్ఞానం ఏమిటి కోరిక తీరితే ఏమిటవుతుంది కోరిక తీరింది అనుకోండి ఏమిటి అవుతుంది ఆనందం కలుగుతుంది అదిగో అదే అర్జ్ఞం ఏమిటి అజ్ఞానం అంటే కోరిక తీరితే ఆనందం బయట నుంచి లోపలికి వస్తుంది అనుకున్నాడే అదే అర్జాం ఇప్పుడు నూచి ఉంటుంది నూతిలోంచి మనం నీళ్లు తోడుతూ ఉంటాం ఆ నూతిలోంచి మనం తోడే నీళ్లు పైనుంచే తోడతాము ఆ నీళ్లు పైనుంచి పడతాయా లేకపోతే అడుగు నుంచి ఓట కింద వస్తాయా అడుగు నుంచి ఓట కింద వస్తాయి పైనుంచి పడవు వేసంతకాలంలో కూడా నీరు ఉంటుంది ఎందుకని అడుగున స్ప్రింగ్ ఉంటుంది నీరు తోడుతుంటే వస్తాయి తోడకపోతే అలా ఉంటుంది ఆ స్ప్రింగ్ స్ప్రింగ్ అలా పొంగిపోదు ఆ నీళ్లు ఒకే లెవెల్లో ఉంటాయి మీరు తోడారు నాలుగు బకెట్లు తోడారు అనుకోండి ఇంకో నాలుగు బకెట్లు వస్తాయి తోడలేదు అనుకోండి అలాగే ఉంటాయి మళ్ళీ నాలుగు బకెట్లు తోడారనుకోండి మళ్ళీ ఇంకో నాలుగు బకెట్లు వస్తాయి అది మన హృదయము అట్టి ఇక్కడ ఆనందం ఉంటుంది మీరు ఆనందాన్ని అలా తొక్కు పెట్టేసి అక్కడ పెట్టారనుకోండి ఆనందం అలాగే ఉంటుంది పైకి రాదు కానీ మీరు పైకి తీసుకొచ్చారనుకోండి వస్తుంది మళ్ళీ ఆపేసారనుకోండి మళ్ళీ ఇంక రాదు మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ వస్తుంది కాబట్టి ఆనందము మన హృదయంలోంచి వస్తుంది కానీ బాహ్యం నుంచి రాదు కానీ వీడేమనుకుంటాడు బాహ్యం నుంచి రావాలి అది కూడా బాహ్యం అంటే మనం చుట్టుముట్టుకోని మన ఊళ్ళో ఉన్న ఆనందం కూడా కాదు ఇది అక్కడ ఉన్న స్వర్గ అక్కడికి వెళ్ళాలి అక్కడికి రెండు కండిషన్స్ ఫస్ట్ కండిషన్ ఏమిటి సోమయాగిని చేయాలి సెకండ్ కండిషన్ ఏమిటి మరణం మరణిస్తే సోమయాగం చేసేస్తే అక్కడికి వెళ్ళిపోరు సోమయాగిని చేసి మరణిస్తే అతను అక్కడికి వెళ్ళి దేనికోసం ఆనందం కోసం అక్కడెక్కడో ఆనందం ఉందనుకునేవాడిని అటువంటి కామకామిని అజ్ఞాని అనే వర్ణిస్తారు గీతమ గీతమ ఇంకొక రకంగా వర్ణించారు కామకామిని అజ్ఞాని అనే వర్ణిస్తారు ఇక్కడ మరణించాలి అక్కడ పుట్టాలి చూడండి భోగానికి భోగానికి మనకి మధ్యలో ఎన్ని ఘట్టాలు ఉన్నాయి యజ్ఞం చేయాలి ఇక్కడ మరణించాలి అక్కడ పుట్టాలి మళ్ళీ నీ మూడు ఐదు తర్వాత అయినా భోగం వస్తుంది వస్తుంది కానీ మళ్ళీ అక్కడ పుట్టేవు కాబట్టి మళ్ళీ అక్కడ మరణించాలి పోనిపోలే చాలా కాలం తర్వాత మన స్టెప్పలేము చాలా కాలం ఏం కాదు కొంతకాలం అక్కడ మరణిస్తే మళ్ళీ ఇక్కడ పుట్టాలి కాబట్టి దీంట్లో చాలా కండిషన్స్ ఉన్నాయి ఫైన్ ప్రింట్ అంటారు అంటే షేర్స్ అమ్మకానికి పెడతారు దానికి ఫైన్ ప్రింట్ అని చేసే అసలు మామూలు ప్రోడక్ట్స్ కూడా కమర్షియల్గా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు అక్కడ ఎలా ఇస్తారంటే ఇదిగో ఈ ఈ హాస్పిటల్లో లేకపోతే ఈ ప్రోడక్ట్ చాలా అద్భుతమైనది మీకు సకల భోగములను ఇచ్చేస్తుంది అని వెంటనే వెంటనే ఒక ఫైన్ ప్రింట్ వస్తుంది చదివేసి అనిపిస్తారు అది మీరు ఎప్పుడైనా చూసారో అది కరెక్ట్గా చదివేస్తారు అక్కడ పారాగ్రాఫ్ ఉంటుంది ఆ పారాగ్రాఫ్ అంతా కూడా టెన్ సెకండ్స్ లో చదివేస్తాడు అది మీరు కనపడదు వినపడదు దాన్ని ఫైన్ ప్రింట్ అంటారు దాన్నే ఇంజనీరింగ్ లైన్స్ అని కూడా అంటారు అదంతా ఇప్పుడు వస్తుంది ఈ కర్మకాండలో ఫైన్ ప్రింట్ ఉంటుంది భగవద్గీత ఏం చేస్తుందంటే ఆ కర్మకాండలో ఉండే ఫైన్ ప్రింట్ తీసుకొచ్చి శుభ్రంగా ఫుల్గా చూపిస్తుంది ఎనీవే సో ఈ అజ్ఞాన కామకామ ఈ కామకామ అనే మాట అది ఒక విలక్షణమైన ప్రయోగం అది గీతలో ఉంటుంది తర్వాత ఉపనిషత్తులు మూడక ఉపనిషత్తులో కూడా కామాన్య కామయ్యత ఎవడైతే కామనలను అంటే భోగ్యములను కోరుకుంటూ ఉంటాడో మన్యమాన అంటే వాటిని అలా ఊహించుకోవాలి ముందు ముందు ఊహించుకోవాలి ఊహించుకుంటే కోరిక ఎలాగా నేను వజ్రాలను ఎక్కువ పెట్టినంటే నాకు లక్స్ కలిసి వచ్చేస్తే బాగా డబ్బు తయారైపోతే అప్పుడు నేను విమానంలో వెళ్ళవచ్చు అని అలా ఊహించుకుంటే అప్పుడు నాకు మధ్యన క్లస్ కావాలి అని కోరిక దృఢమవుతుంది అప్పుడు మన్ నియమా అలాగే స్వర్గాన్ని కూడా ఊహించుకోవాలి ఇక్కడే ఉంది చన్నీటి స్నానం అంగవస్త్రం కట్టుకోవడం తర్వాత విద్యుత్ పెట్టుకోవడం గర్భాసనం మీద కూర్చోడం ఆచమనం చేస్తున్నాం హోమం చేస్తున్నాం దుమ్ము జూడితో కాబట్టి ఏమీ లేదు స్వర్గాన్ని ఊహించాలి అదంతా వస్తుంది రాబోతుంది స్వర్గాన్ని ఊహించి వస్తున్నప్పుడు చెప్తాను దాన్ని ఊహించుకోవాలి మన్యమా అప్పు అబ్బా ఎంత బాగుంటుందండి స్వర్గానికి వెళ్తే అని ఆ కామన కామాన్య కామయతే మన్యమాన స కామభిర్జాయతే తత్ర నీ కామన ఎలా ఉంటే వెళ్ళి ఆ కామనకి తగ్గట్టుగా జన్మ వస్తుంది స్వర్గకామన ఉంటే కావలసిన అర్హత సంపాదించుకుంటే పుణ్యమును స్వర్గంలో పుడతాడు అలా వస్తుంది జన్మ కాబట్టి సో అలా కాకుండా పర్యాప్త కామస్య కృతాత్మనస్తు ఇహైవసర్వే క్రెడి కామాహ ముందకోపరిస్తుంది కామానలు చాలండి ఆత్మయే సర్వము ఆత్మల నుంచి కోరగలిగించే ఉంటుంది ఆత్మయే ఆనంద నిధానం అది ఇట్ ఇన్ఫినిట్ సోర్స్ ఆఫ్ జాయిన్ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి కానీ ఇది కావాలి అది కావాలని కోరుకోవడంలో శోభ అని వీడు కామనలకి చూసినా ఆ విధంగా కృతాత్మన ఆత్మ అంటే అంతఃస్కరణము ఆ సందర్భంలో కాబట్టి ఆ విధంగా అంతఃస్కరణాన్ని నిర్మాణం చేసుకుంటాడు బుద్ధిని నిర్మాణం చేసుకుంటాడు చేసుకుని సో అకాముడుగా తయారవుతాడు అప్పుడు ఈ కామనీ కూడా ఇప్పుడే ఇక్కడే ఆ హృదయంలోనే విలీనం అయిపోతుంది అంటే ఇంకా కామననేది కొత్త నిష్కామంగా ఉండిపోతాడు అటువంటి తీరుగా ఉండిపోతుంది ఇక్కడే జీవనముక్తులైపోతాడు మరణించక్కర్లేదు స్వర్గానికి వాళ్ళు అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు ఆనందంగానే ఇక్కడే ఉండిపోతుంది ఇది మొట్టమొదటి చెప్పింది కామకామ రెండవది నిష్కామ రెండో ఒకే మంత్రంలో మనకి చెప్పారు ఆ మంత్రం యొక్క వ్యాఖ్యానమే ఈ శ్లోకాలు ముందు కామకామను గురించి చెప్తున్నారు వైవిద్య ఇది త్రైవిద్యా ఋగ్వజు సామవిదహ మూడు విద్యలు తెలిసినవారు అంటే ఋగ్వేదము యుజుర్వేదము సామవేదము ఈ మూడు తెలిసినవారు మాం వస్వాది దేవరూపిణం సో మాం యజ్ఞ ఇష్వ నన్నే ఆరాధిస్తారు కానీ యజ్ఞం చేసి వాళ్ళు ఆ ఈశ్వరుణ్ణే ఆరాధిస్తున్నాము అని వాళ్ళు అనుకోరు ఈ ఈ చర్చ బృహదార్మిక ఉపనిషత్తులోనూ అక్కడ వస్తుంది మీరు ఎప్పుడైనా యజ్ఞశాలకు వెళ్ళి ఆ యజ్ఞం చేసి విద్వాంసులు ఉంటారు వాళ్ళు వేదవతి వాళ్ళు చదువుకుని ఉంటారు మంచి విద్వాంసులు అది మంచి దృఢమైన నిష్ట గలవారు లేకపోతే ఆ స్థితికి చేరుకోలేరు సో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మీకు తెలుస్తుంది వాళ్ళు ఏమంటారో తెలుసినా అరే ప్రారంభం చేయంక అగ్ని అగ్ని యజ ఇక్కడ గణపతి పూజలు మీరు ఏముండవు అక్కడ పద్ధతి ఉందా వేరే ఈ మధ్యకాలంలో వాళ్ళు కూడా గణపతి పూజ చేస్తున్నారు ఎందుకు వచ్చిన విఘ్నాలయనం చేస్తున్నారు తప్ప అక్కడ యజ్ఞంలో అలాగంటే సందర్భం ఉండదు సో అగ్నిని మేల్చి అగ్నే స్వర్వము అక్కడ గణపతి అంటే అగ్ని అని అర్థం జ్ఞానాంత అనే మంత్రము అది అగ్ని యొక్క మంత్రం అక్కడ గణపతి అగ్ని అగ్నియే ఇక్కడ విఘ్నేశ్వరుడుగా పూజింపబడుతూ ఉంటాడు అలాంటి సంకేతం అది సో వాళ్ళు ఏం అగ్ని యజ ముందు అగ్నిదేవత అని మీరు హోమం చేయండి ఆరాధించండి అంటే అప్పుడు సామవేదం ఆయన అగ్నిదేవత యొక్క సూక్తాన్ని ఒక దాన్ని సామగానం చేస్తారు ఋగ్వేదం అయినా ఆ అగ్నిదేవతని మంత్రాలు చెప్తే ఆహ్వానిస్తారు యజుర్వేదం ఆయన ఆ అగ్నిదేవతకి ఆహ్వానితుడై వచ్చి ఉన్న వచ్చి ఉన్నా అంటే వచ్చినట్టుగా భావించుకుని ఆ మంత్రాలని మంత్రాలతో హోమాన్ని ఆఫర్ ఈ విధంగా ఆ యజ్ఞం నడుస్తూ అగ్ని అయిపోయింది వరగంట పడుతుంది అగ్ని అయిపోయింది ఆ అగ్ని అయిపోయిందండి అయిపోయిందండి ఇంక ఇప్పుడు ఏమిటి వరుణ్డు సేపట్ చేయండి వరుణం యజ వరుణ్ నుండి హోమం చేస్తాను వరుణ్ అయిపోయింది అయిపోయింది ఇప్పుడు నేను ఛాయ్ తాగుతానండి అని ఛాయ్లో తాగుతాను వాళ్ళు కూడా మన నీరసంగా ఉంటుంది కదా సో ఛాయ్ తాగడం అయిపోయిన తర్వాత ఆ ఛాయ్లు అయిపోయావు అందరం అయిపోయా సరే మోలు పెట్టండి ఇప్పుడేమిటండి సోమ సోమదేవతని ఆరాధించండి అనేది వసువుని ఎజ వసులు అష్టవు వసవ ద్వాదశ ఆదిత్యా ఏకాదశ రుద్రాహములు ఇవన్నీ వసువుల గణం అది గణపతి అంటే అగ్ని వసువుల గణము ఆదిత్యుల గణము రుద్రుల గణము ఈ గణములను వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు వాళ్ళు మనం ఒకే ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాము అదే ఈశ్వరుడు ఇన్ని దేవతల రూపంగా మన చేత ఆరాధింపబడుతూ ఉన్నాడు అని వాళ్ళు అందుకోరు వాళ్ళు ఏమనుకుంటారంటే వేరు మీ అది దేవతలను ఆరాధిస్తున్నాం అనుకుంటారు మీరు ఎప్పుడైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయింది అలమేల్ మంగను కూడా దర్శనం చేసుకోవాలి సరే ఇప్పుడు అలమేల్ మంగ దర్శనం అయిపోయింది హనుమంతుడి దర్శనం చేసుకోవాలి లేదా హనుమంతుడి దర్శనం అయిపోయింది గణపతి దర్శనం ఒకటి మిగిలింది అది కూడా చేసేద్దాం అలాగే అనుకుంటారా అలాగే అనుకుంటారా లేదా మేము రూపాల్లో దర్శనం చేసుకున్నాం అనుకుంటారా అనుకుంటలేదుగా అలాగా అనుకోవట్లేదు ఇప్పుడు నేను చెప్పినట్టే అండి అది కాబట్టి దేవాలయానికి వెళ్ళినప్పుడు రెండు సంగతులను గుర్తుపెట్టుకోవాలి రెండుగా మూడు నాలుగు ఐదారు ఉంటాయి ప్రస్తుతానికి రెండు ఒకటే ఇన్ని మూర్తులందు ఒకే ఈశ్వరుణ్ణి నేను ఆరాధిస్తున్నాను నెంబర్ వన్ నెంబర్ టూ ఆ ఈశ్వరుడు నా హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు ఈ రెండు మినహాయించేసి మీకు దేవతా దర్శనం చేస్తే మీరు ఏమీ చేసినట్లే కాదు అంటే ఉంటుంది ఏమో కొద్దిపాటు విలువ ఉంటుంది కానీ ఎక్కువ విలువ ఉండదు కాబట్టి ఇది తత్వం వైపు నడిచే విధంగా ఉంటుంది అలాగే దర్శనం చేయాలి అని చెప్పనే ఇప్పుడు అక్కడ ఆరు ష్రైన్స్ ఉన్నాయనుకోండి అంటే ఆరు గర్భగృహాలు ఉన్నాయనుకోండి ఓ నాలుగు చూశారనుకోండి ఏది ఈ లోపల అర్జెంటుగా వెళ్ళిపోవాల్సి వస్తే అదే నలుగురు దేవుళ్ళని చూసినా ఇద్దరిని మిగిలించే మిగిలి మిగిలి మిగిలిపోయారు ఈ చూసిన దేవుళ్ళు ఆశీర్వంజనం మాట ఈ విదిలి దేవుళ్ళ కోపం వస్తుందేమో అలా భయపడకూడదు ఎందుకంటే మీరేమి మిగిలిపెట్టలేదు నలుగురు దేవుళ్ళని చూడలేదు ఒకే దేవుళ్ళని నాలుగు రూపాయల్లో చూశారు అదే దేవుళ్ళని నలభై రూపాయల్లో కూడా చూడవచ్చు లేకపోతే నాలుగు రూపాయల దగ్గర ఆపవచ్చు కూడా ఫైనల్గా నేను విలుపు చేయబెట్టుకోవట్లేదు మీరు హృదయంలో ఆత్మరూపంగానే ఉంటాడు కాబట్టి ఈశ్వరుని సందర్భంలో భయపడకూడదు భయానికి కారణం ఏమిటంటే అజ్ఞానమే భయానికి కారణం సర్ప భయానికి కారణం ఏంటి రజ్జువు యొక్క అజ్ఞానమే అజ్ఞాతమైన రజ్జుయే సర్పంగా కనపడుతుంది అజ్ఞాతమైన రజ్జువు జ్ఞాతమైన రజ్జువు సర్పంగా కనపడతాయి అలాగే అజ్ఞాతమైన ఈశ్వరులు వేర్లేరుగా ఉన్నట్లుగా కనపడతారు భిన్నంగా ఉన్నట్లు కూడా కనపడతారు అలాగే వసువులు ఆదిత్యులు మొదలైనటువంటి దేవతల రూపంగా ఉండే వెంటనే వాళ్ళు సోమపాహ సోమంత్రి బంతి ఇది సోమపాహ వాళ్ళు సోమపానం చేస్తూ ఉంటారు ఇది ఎలాగంటే సోమోపాహది వారు వెంకటేశ్వర స్వామి లడ్డూలు తింటూ ఉంటారు అన్నట్టు వెంకటేశ్వర స్వామి లడ్డూలు తింటూ ఉంటారంటే అర్థం ఏంటి అల్లా లడ్డూలు తింటూ ఉంటారునా కాదు వారు ప్రతిరోజు రేపు వెంకటేశ్వర స్వామి లడ్డూ తింటారు అంటే అర్థం ఏమిటి లడ్డూలు ప్రసాదం చేయించి వెంకటేశ్వర స్వామిని షోటోట పూజ చేసి నైవేద్యం ఎక్కి తింటారు అని అర్థం తింటారు అంటే పూజ అయిపోయాక తింటారు కాబట్టి ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి లడ్డూ తింటారు అంటే అర్థం ఏంటండి ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి పూజ చేస్తారు అని అర్థం అలా ఉండాలి అంతేగాని వాళ్ళ వాళ్ళు లడ్డూ తీసుకొచ్చి ప్యాకెట్ ఇచ్చేసారి మనం పుజిస్తున్నాం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అన్నట్టు కాదు ఈ లడ్డూలు వ్యవహారం అంతా కూడా గడబడ వ్యవహారం కాబట్టి అదానికి ప్రసంగం వచ్చినప్పుడు ఒకసారి ఇలా చెప్తూ ఉన్నాడు నాకు అలవాటు అలాగే ప్రతిరోజు ఆయన సత్యనారాయణ ప్రసాదం తింటానండి అంటే చక్కగా ప్రసాదం నెయ్యేది ఏంటి చేయక బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారని కాదు సత్యనారాయణ స్వామిని పూజించి లేకపోతే ప్రతిరోజు అన్నవరం కాకినాడలో ఉన్నవాళ్ళు ప్రతిరోజు అన్నవరం నుంచి బస్సులో ప్రసాదం పెట్టించి తింటారని అది కూడా కాదు అలా కూడా చెప్పకూడదు ఇక్కడ సోమపాహ సోమపానం చేస్తారు అంటే ఆ రసం తీసేసుకుని తీసేసుకుంటారని కాదు యజ్ఞం చేస్తారు అని అర్థం టెక్నికల్ వర్డ్ తేనైవ సోమపానైన పూత పాపాహం శుద్ధకి దిషాహం వారు ఆ సోమపాలను చేస్తూ ఉంటే పాపాలన్నీ పోతాయి అంటే రసం తీసుకుని నోట్లో పుస్తంటే పాపాలు కదా అంటే సో ఇప్పుడు ఆయన ఎవరో సత్యనారాయణం చేసుకుంటారు పన్నెండు గంటలకు వ్రతం పూర్తయితే ఆ ఐదు నిమిషాల తప్పు పన్నెండు ఇంటికి అక్కడికి చేరుకుని ఆ బూట్లు ఉట్టి బయట పారేసి లోపల కుర్చీలో కూర్చుని ఆ ప్రసాదం నోట్లో వేసుకుని లేట్ చక్క పోయారు అనుకోండి పాపాలు అయిపోతాయా అలా ఏం పోవు పొద్దుంటికి బ్రేక్ఫాస్ట్ స్నానం చేసి మడిగా పూజ చేసి అప్పుడు ఎంత ఎండ పూజ నోట్లో ఓపేశారంత ప్రసాదం వేసుకుంటే పాపాలు పోతాయి ఆ విధంగా సోమపాలన చేయటం ద్వారా వారు పవిత్రమైనారు పావనులైనారు పాపములను పోగొట్టుకున్నారు కర్మకాండలో పాపముల ప్రసక్తి అధికంగా ఉంటుంది ఆ కర్మకాండ లక్షణం ముందునే పుష్కరాలు వస్తున్నాయి అంటే ఏం చేయాలి నదీ దేనికోసం పాపాలు పోతాయి కుంభమేళ వస్తే ఏం చేయాలి స్నానం దేనికోసం పాపాలు పోతాయి మాఘమాసం వస్తే ఏం ప్రతి ఆదివారం రదీ స్నానం చేయాలి దేనికోసం పాపాలు పోతాయి ఆ పాపిక్ అక్కడ పాపభీతిలో ఉంటాడు మనిషి అగ్నిష్టోమాధి ఇష్వా పూజిత్వా ఇక్కడ యజ్ఞము అంటే నారాయణ యాగము చండీ యాగము అని అర్థం చెప్పకూడదు అగ్నిష్టోమము అని మొదలగట్టి చెప్పాలి అగ్నిష్టోమం మొట్టమొదటి సోమయాగము ఆదిశబ్దం చేత ఇందాక నేను చెప్తున్నా ఇతర యాగములను తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకని అలాగే చెప్పాలంటే సోమపానము అంటున్నారు కనుక సోమపానం అనేది సోమయాగముల యొక్క ప్రత్యేక లక్షణం వాటితోటి ఆ ఈశ్వరుని ఇష్ అంటే పూజ విష్వా ఆరాధించి స్వర్గతి స్వర్గమునం స్వరేవగతి స్వర్గతి తాం అది స్వర్గ కాదు స్వర్ గతి స్వరే గతి స్వర్గ స్వర్గ అంటే స్వర్గం ఓం భూర్భు వంట నిసర్గ స్థానంలో రేపొస్తుంది స్వర్గ్ అవుతుంది స్వహ అంటే స్వర్ అంటే స్వర్గము ఆ స్వర్గము చేరుకోవాలి అక్కడికి వెళ్ళాలి స్వర్గమనం అక్కడికి వెళ్ళి అక్కడ భోగాలు ఉంటాయి ఇక్కడ కూర్చుంటే ఉన్నాయి ఇక్కడ కూర్చుంటే చెప్పాను కదా అగ్నిహోత్రము పొగ ధూళి దుమ్ము దుమ్ము ఉంటాయి అక్కడ స్వర్గనికి వెళ్తేనే భోగాలన్నీ ఉంటాయి అక్కడికి ఫస్ట్ హాఫ్ అయింది సెకండ్ హాఫ్ చూడండి తే పుణ్యమాసాద్య ఈ విధంగా యజ్ఞములను చేయటం ద్వారా వాళ్ళు చక్కగా పుణ్యాన్ని సంపాదించుకుంటారు ఈ పుణ్యాన్ని పుణ్యము అంటే కరెన్సీ అని అర్థం పుణ్యం అండి ఇప్పుడు ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళాలనుకోండి రూపాయలు పట్టుకెళ్తే అవి అక్కడ చెల్లుబాటుకోవాలి ఉంటుంది అమెరికా వెళ్ళి దిగి వంద రూపాయల క్రితం వాడిని చూపిస్తే వాడితే అడుగుతుంది అందుకురాదు డాలర్ చూపిస్తే వాడు చూస్తారు కాఫీ కావాలన్నా టీ కావాలన్నా డాలర్ చూపించారు కానీ నా దగ్గర వంద రూపాయలు ఉన్నాయి ఐదు వందల రూపాయలు ఉన్నాయి వెయ్యి రూపాయలు ఉన్నాయంటే పంచాలి అలాగే స్వర్గంలో కూడా మీరు భోగాన్ని అనుభవించపలుచుకుంటే కరెన్సీ ఉండాలి ఆ కరెన్సీ ఏమిటి పుణ్యమే కరెన్సీ మీరు ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళేప్పుడు కూడా ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ ఇస్తారు అక్కడ రూపాయలు డిపాజిట్ చేసి డాలర్స్ తీసుకుని ఏ ఒక్క దోగో మీరు ఎవరికి అట్టుకెళ్తే అక్కడ ఎక్కువగా నేను భోగాలు అనుభవించవచ్చు మీరు ఆ యాభై వేలు డిపాజిట్ చేసి ఒకయ్యే డాలర్లు పట్టుకుని యాభై వేలు డిపాజిట్ చేస్తే వెయ్యో పదకొండు వస్తాయి అవి పుట్టిన వెళ్ళారనుకోండి అక్కడ పొజిషన్ భోగమే ఉంటుంది పదకొండు వందల ఎంత భోగం ఉంటుంది ఓపీసర్ భోగండి అలా కాకుండా మీరు యాభై లక్షలు డిపాజిట్ చేసి ఒక లక్ష డాలర్లు లక్ష పది వేల డాలర్లు పట్టుకుని అయినా వెళ్ళారనుకోండి చాలా ఎక్కువ భోగాలు అనుభవించవచ్చు స్వర్గం కూడా అలాగే వర్కౌట్ చేస్తుంది ఇట్ వర్క్స్ ఎగ్జాక్ట్లీ ది సేమ్ పుణ్యమే కరెన్సీ అక్కడ ఎక్కువ పుణ్యం పట్టుకెళ్తే ఎక్కువ భోగాలు అనుభవించవచ్చు ఎక్కువ కాలం అనుభవించవచ్చు ఎందుకంటే మీరు చూస్తే తెలుస్తుంది మరి ఇటువంటి వాళ్ళు చూసి మీకు మీరు చూసిన వాళ్ళ మీకు తెలుస్తుంది నేను చూశాను విషయం స్వర్గం చూశానని కాదు ఆ యజ్ఞం చేసిన వాళ్ళ సంగతి సో సోమయాగం చేసిన ఆయన సోమయాగం చెయ్యనంతసేపు సోమయాగం చేయాలి సోమయాగం చేయాలని ఉల్లాసంగా ఉత్సాహపడతారు ఆ సందర్భం ఇప్పుడు వస్తుంది అదే అమ్మాయి సోమయాగం చేయాలని అలా ఉండేది పూర్వం వైదికులకు సోమయాగం చేసిన తర్వాత ఇంకా మనకి స్వర్గం కాదని కానీ ఇదే పుణ్యం సోమయాగం నుంచి పెద్ద దాని తర్వాత అఖిరాక్రం చేసినట్లయితే చాలా పెద్ద పుణ్యం అని దాని పైబెట్టు వెళ్ళాలని చూస్తూ ఉంటాం ఎందుకంటే కరెన్సీ కరెన్సీ పుణ్యము అంటే కరెన్సీ అని అర్థం ఏ పుణ్యం అసాధ్య దేహత్యాగం చేసిన తర్వాత ఇంద్రలోకానికి వెళ్తారు సురేంద్రలోకం అశ్లంతి సురేంద్రలోకాన్ని చేరుకుంటారు చేరుకుని అక్కడ అశ్లంతి అంటే అనుభవిస్తారు భోగములను అనుభవిస్తారు ఎటువంటి భోగములు దేవ భోగ దేవతలు అనుభవించే భోగములను అనుభవిస్తారు ఇప్పుడు ఇది ఎలాగంటే మీరు ఐదు రూపాయలు పెట్టి టీ తాగాలంటే మీకు టీ వస్తుంది ఓకేసారి కదా అలా కాకుండా ఫైవ్ స్టార్ హోటల్ ఒకప్పుడు టీ తీసుకురావు అని ఆర్డర్ ఇచ్చే బిల్లు రూపాయలు ఉంటుంది నేను ఊహిస్తున్నాను సో టీ బిల్లే వంద రూపాయలు ఉంటుంది కానీ వాడు ఒక పార్ట్ తీసుకొస్తాడు పార్ట్ ఆఫ్ టీ తీసుకొచ్చి పెడతారు మీరు అక్కడ ఎయిర్ కండిషన్లో కూర్చొని ఆ పార్ట్లో ఉన్న టీ అంతా కూడా మీరు మీరే పాలు కలుపుకొని మీరే పచ్చుదారు కూడా కలుపుకుని కావస్తే వాడు కలుపుకుండా పెడతారు హీ విల్ ప్రొవైడ్ ఇట్ సో మీరు దాన్ని దర్జాగా తీసుకొచ్చు కానీ బిల్లు వంద రూపాయలు ఇరానీ టీ తాగేస్తే సరిపడుతుందని మీరు అనుకుంటే రెండు పక్కన నిలబడి ఫైవ్ కాబట్టి మీరు తెలియసేట డబ్బా పిండికో తెలుగు సాగు సరైన సాగితూ సరైన సమయంలో నిర్తిందో అదొక బ్యూటీ పిండికో వెరీ బ్యూటిఫుల్ ఇది దేశ భాషలో తెలుగు సో అరగ్గా మీ అక్కడికి తీసుకెళ్లి పుణ్యాన్ని బట్టి ఉంటుంది అక్కడ దేవతల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్వర్గం అంటే ఫైవ్ స్టార్ హోటల్ స్వర్గానికి ఫైవ్ స్టార్ హోటల్కి ఏమీ కలగ ఫైవ్ స్టార్ హోటల్లోకి వెళ్తూ ఉండగానే ఎప్పుడైనా మీరు చూస్తుంటారు మీరు పెద్దలు మీకు తెలియదు సో వాడు ఏం చేస్తారంటే క్రెడిట్ కార్డు అడిగి తీసుకుంటారు మీకు ఎందుద క్రెడిట్ కార్డు డెడిట్ కార్డు ఎందుకు డబ్బులు కట్టారు కదా అంటే అలా కాదండి క్రెడిట్ కార్డు తీసుకుంటాను తీసుకుని దాన్ని కంప్యూటర్లో పెట్టిస్తాను ఎక్కిస్తే అది చూపిస్తుంది అంత కూడా వైర్స్ వైర్ సార్ వైర్లెస్ బ్యాంక్ మీద రిఫరెన్స్ ఇస్తుంది వీళ్ళు అడుగుతారు ఈ క్రెడిట్ కార్డులో ఎంత డబ్బు డ్రా చేసుకోవచ్చు చేసుకోవచ్చు మీరు ఎంతగా చేసుకోవచ్చు కానీ లిమిట్ టెన్ థౌజండ్ రూపీస్ దాకా డ్రై చేస్తుంది అని ఒక రకం క్రెడిట్ కార్డు సిల్వర్ అని సిల్వర్ గోల్డ్ సిల్వర్ మెడల్ వెళ్తే హండ్రెడ్ థౌజండ్ కూడా నేను గోల్డ్ అంటే మీరు అన్ని పెట్టారు అన్లిమిటెడ్ అంటే పది లక్షలని అర్థం అన్లిమిటెడ్ అంటే టోటల్ అంటే పది లక్షలని అర్థం అదంతా వాళ్ళు కనిపిస్తుంది ఈ క్రెడిట్ కార్డు వదిలిపిస్తుంది అదంతా వాళ్ళు దీన్ని జెరాక్స్ తీసుకెట్టుకుని మళ్ళీ మీ క్రైవెట్ కార్డుని తీసుకొచ్చేస్తుంది అదే అది ఏజెన్ సార్ అంటే పూల తొమ్మిది పిలిచి సార్ పెట్టే మేడ ఇదో తీసుకుని రూమ్ నెంబర్ ముప్పైలో పెట్టు అని అలా ప్రమాణిస్తుంది రండి సార్ అని మీరు డ్రెస్ వ్యూ కోసం ఒక ఆయన భోగాలే భోగాలు భోగాలు నడుస్తూ ఉంటాయి కానీ నాలుగు రోజులు అయిన తర్వాత వాడు చిన్న నోటీస్ ఇస్తాడు అది నోటీస్ లాగా అనిపిస్తాడు అది మీరు చూస్తూ తెలుసుకుంది దాంట్లో ఎవరైతే కదంటే మీరు రేపే వెళ్ళి మీ ముందుకు వెళ్ళిపోతున్నారని మా నోట్ మా రికార్డ్స్ చెప్తున్నాయి మీ ప్రయాణము సుఖముగా సాగుగా అని ఉంటుంది క్రింద ఏమైనా ఉంటుందంటే గెస్ట్లు పన్ను మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల రూమ్ వెకేట్ చేసినట్లయితే చాలా బాగుంటుంది అని కూడా ఉంటుంది వాడు పదకొండు మీరు ఇంకా మీరు ఎన్ని ఇంటికి వెళ్ళిపోయినా వాడు చాలా సంతోషిస్తాడు కానీ మీరు పదకొండు ఇంటికి అక్కడ పన్నెండు అన్నారు కదా పదకొండు ఇంటికి కనుక ఆగుతాడు వాడు నేను ఒకసారి పన్నెండు గంటల ఉంటుంది కదా ఇంకా టైం ఉంది ఇప్పటి నుంచి వెళ్ళేందుకు వస్తాను అతను ఫ్లైట్కి అది నేను అలాగే కూర్చుంటే పదకొండు ఇంటికి వాడు కలిపి పెట్టి వాడు అతను ఆ బేరర్ వచ్చేసాడు సార్ మీ పెట్టులోవి తీసుకుని పోతానని వచ్చాడు ఎంతటా టైం ఉంటే పదకొండీ కదా అంటే సార్ ఇదే టైం ఉంటే పన్నెండో కదా కాగితం కాగితంలో అవుతుంది సార్ పదండి అది వాడు లైన్స్ ఎంత పొద్దుంది మనకి వలండాలో నిలబెట్టేస్తుంది ఫైవ్ స్టార్ స్వర్గం అంటే ఖచ్చితంగా అంత కామర్స్ మీ పిల్ల ఎంతో అంతే మేము మళ్ళీ కంప్లీట్ చేద్దాం ఓం పూర్ణమత్ పూర్ణమిదం పూర్ణిమా పూర్ణమద్యతే పూర్ణిమ పూర్ణమ పూర్ణమే వాష్యతే హరి ఓం సత్సవ శ్రీకృష్ణ అర్పణ వస్తు